Thank you. స్తోత్రం నైనా పరిశుద్ర మయమాల రాజా కృపగల దేవ మహోన్నతుడ ఆలోచనకర్త ఆశ్చర్యకరణ మరణం ముళ్ళు నిలిచిన దేవ గొప్ప దేవ జీవాధిపతి సర్వాధిపతి సమయం బట్టి నీకు స్తోత్రం అయినా మీ సన్నిధికి వచ్చినాం తండ్రి మరి దేవ యసుప్రభ మేమందరికి నీకు మీ దగ్గరికి వచ్చినాం దేవా మాకు ప్రార్థన లక్షించిన వాడ నీకు వందనల్ తండ్రి మరి లైవ్ లో ప్రతి ఒక్క బిడ్డను దర్శించడం ముద్రించిన వాక్యం మాతో మీరు మాట్లాడడం దేవా యసుప్రభానికి స్తోత్రం దేవా గతించిన వారి మేము గొప్పవారం అయితే కాదు తండ్రి ఆపులమైన పరిశుద్ధ పరిశుభ్ర దేవానికి స్తోత్రం అయినా ఏమి మిరుడం మీరు మేము తీర్చుకోవడం దేవా ఏమిచ్చి మేము కొనడం దేవా కృపగల దేవా దేగల తండ్రి స్తోత్రం అయినా మీరే ఆత్మకార్యం జరిగించి ప్రతి అట్టాకులు కొట్టి వేసి నామానికి మహిమకరంగా ప్రతి దర్శించి ముద్రించి దేవాక్యం పట్ల మహిమ పొందడం దేవాక్యం ద్వారా పాటల ద్వారా మహిమ పొంది దేవాని నామానికి మహిమ ఘనత ప్రభావం దేవా దేవానికి స్తోత్రం విడవడం వాక్యం మన ఫలింపజేయం దేవ ఇస్తున్న నామంలో మీరే దేవా బ్రదర్ ని సిస్టర్స్ అందరిని ముట్టండి సంపూర్ణ చేసి దేవని నామానికి మహిమ తెచ్చుకోమని నజరని ఏసు పరిశుద్ధ నామం నడివేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ తెజడాక సిస్టర్ ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించున్నా ఏ సయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా ఏసయ్య నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే ఏమౌదును నేనే మౌదును ఏమౌదును నేనే మౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా ఏ హలోక బందాలు మరచి నీ ఎదుటే నేను నిలచి ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నిలిచి నీ విచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవసించేలా నీవిచ్చు బహుమతులు నే స్వీకరి నిత్యానందముతో పరవసించు వేళ ఏ మౌదును నే నే ఏ ఏమౌదును నే నే మౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నాయసయ్య ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించున్నా ఏసయ్య నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే ఏమవుదును నేనే మౌదును ఏమవుదును నేనేమౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించున్నా ఏ సయ్యా పరలోకమహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక మహిమను తలచి నీపాద పద్మముల పై ఒరిగి పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నేచేయు ప్రశాంత వేళ పరలోక సైన్య సమూహాలతో కలిసి విద్యారాధన నేచేయు ప్రశాంత బెలాను నే నే మౌ దును హే మౌ దును నే నే మౌును ఎవరు సమీపించలేని తేజస్సు నివసించు నాయే సయ్యా జయించిన వారితో కలిసి నీసింహాసనము నేచేరగా జయించిన వారితో కలిసి నీసింహాసనము నేచేరగా ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆశుభవేలా ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆశుభవేలా ఏ మౌదును నేనే మౌదును ఏ మౌదును నేనే మౌదును ఏ మౌదును నేనే మౌదును ఏ మౌదును నేనే మౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా ఏసయ్య నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే నీ మహిమను ధరించిన శుద్ధలు నా కంట ఏ మౌనో నేనే మౌ ఏ మౌ నేనే మౌ ఏ మౌను నేనే మౌ ఏ మౌను నేనే మౌ దును ఎవరు చిన్న ప్రార్థన చేసుకొని ఈ రోజు వాక్యం చూసుకుందాం పరిశుద్ధురా మహాగళ సమోన్నతుడ మహిమ గల రాజా త్వరలో రానయున్న ఏసయ్య గొప్ప కార్యములను గురించి ప్రప నేను అతని నీ యొక్క తలంపుల గురించి మేము ధ్యానిస్తున్నప్పుడు మాకు ఎంతో ఆశ్చర్యం నా తండ్రి ఎంతో ప్రభాన తండ్రి ఆదరణ కలిగిస్తుంది నాది నీ వాక్యం ప్రభాన తండ్రి మమ్మల్ని సరిచేయటకు ప్రభా నీ యొక్క వాక్యం నీకు వందనాలు దీన్ని మేము పూర్తిగా పరిశీలించేటకు ప్రభ మా జీవితకాలం సరిపోదు నాయన అయినా కూడా ప్రభా నీక వాక్యంలో మీరిచ్చిన వర్తమానం కోరుకు ప్రభాస్ నేను సిద్ధపడుతున్నాను కన్నా నా నోటికి బోరగా ఉండి ప్రభా వాక్యం నన్ను విత్తడానికి ప్రభ మీరు సహాయం చేయండి విన్న ప్రతి ఒక్క బిడ్డల మనసులలో ప్రభాది ఫలించటకు కృప చూపించమని ఏసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈరోజు వాక్యము భక్తిహీనత భక్తిహీనత క్రీస్తుకు పూర్వముంది ఈ రోజు కూడా ఉంది ఏసు ప్రభు టైంలో ఉంది అపోస్ల సేవలో టైంలో ఉంది ఈ రోజు కూడా ఉంది భక్తిహీనత అది ఎట్లా ఉంది అంటే మనకు యషా గ్రంథం పదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయంలో ఆ వచనంలో కనిపిస్తుంది భక్తిహీనత అనేది అన్ని కాలాలలో ఉంది అని ఆ వాక్యం చెప్తుంది అన్ని కాలాలలో ఈ రోజే కాదు పూర్వం ప్రతి ఏసు టైంలో కూడా ఉండింది రెండు సంవత్సరాల క్రితం కూడా ఉంది అది ఈ రోజు కూడా అంతే భయంకరంగా మండుతోంది చూడండి వాక్యము భక్తిహీనత అగ్ని వలె మండుచున్నది అది గచ్చ పొదులను బలు రక్స చెట్లను కాల్చి అడవి పొదులను రాజును భక్తిహీనత అనేది కంటిజియస్ అనమాట ఒక ఫైర్ అది ఎట్లా అంటే ఒకరి నుంచి ఒకరికి అంటబెట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది గచ్చ రక్క బలు చెట్లను కాల్చి అడవిని మొత్తము మాడి మసైపోయేటట్టుగా మా చేయగల శక్తి ఆ భక్తిహీనతకు ఉందట కుటుంబాలలో మనం చూస్తూ ఉంటాం ఒక్కరు రక్షింపబడితే ఆ ఒక్కరిని మినింగి వేయటానికి సైతాను కుటుంబం అంతటిని వాడుకుంటది అది ఎట్లా అంటే శోధనలు భయంకరమైన మాటలు భయంకరమైన సందర్భాలను క్రియేట్ చేస్తుంటుంది ఇంట్లో భక్తిహీనత అందుకే అంటే కష్టము అని చాలా మంది ఒప్పుకుంటారు ఎందుకంటే ఇదే మనకు విరోధంగా పనిచేసే ఆ శక్తులు ఎట్లా ఉన్నాయంట అంటబెట్టే అడవిని తగలబెట్టే అంత క్రోధంతో పనిచేస్తుంటాయి దేవుడి వాక్యంని మాట్లాడుతున్నప్పుడు మనకు పౌలు భక్తుడి యొక్క సేవలో కూడా ఇదే విషయాన్ని గమనించిండు ఆయన చూస్తున్నాడు ఏంటి భక్తిహీనత ఎందుకు వస్తుంది అంటే దేవుడిని తెలుసుకోకపోవటం వలన తండ్రి దేవుడిని తెలుసుకోకపోవటం వలన వచ్చేదే భక్తిహీనులు అంటే దేవుడిని ఎరుగని దేవుడిని ఎరుగని సో వీళ్ళ విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏర్పరచబడిన వారిని సైతము పడద్రోయటానికి సైతాను వాడుకునే సాధనమై వీళ్ళు కాబట్టి వీళ్ళ నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం వాక్య పరిచయ చేస్తున్నప్పుడు మనకు విరోధంగా భయంకరమైన శక్తులు వేస్తూ ఉంటాయి బ్రదర్స్ కి సిస్టర్స్ కి సేవలు అలవాటే ఎన్నో చూస్తుంటారు ఇలాంటివి ఎదురు దెబ్బలు ఎందుకంటే ఆ భక్తిహీనతకున్న బలం అలాంటిది బలమైన దేవుడు మన పట్ల ఉన్నాడు కాబట్టి మనం వాటి నుంచి తప్పించుకోగలుగుతున్నాము మనం చెప్పాల్సిన రక్షణ సువార్త మనం చెప్పగలుగుతున్నాం కానీ ఆ భక్తిహీనత ఎలాంటిది అంటే ఒట్టి మన విశ్వాసులకే తెలుసు సగం సగంలో ఉన్న విశ్వాసులకు తర్వాత నామకార్థం అంటాం ఇలాంటి వాళ్ళు దాన్ని గ్రహించలేరు ఆత్మీయ నేత్రాలతో వాళ్ళు దాన్ని చూడలేరు అది భక్తిహీనులు చేస్తున్నటువంటి అల్లరి అనేది వాళ్ళకి తెలియదు అనమాట శోధన వస్తుంది అంటారు కానీ అది శాతాన్ని తీసుకొచ్చేసింది డైరెక్ట్ గా అది నిలబడే ఉంది మనల్ని శోధించడానికి అనేది గ్రహించలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు సేవలో అందుకే మనం సేవ చేస్తున్నప్పుడు ఇంకా పరిపూర్ణతలోనికి పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతలోనికి వెళ్ళాలి అనేది మన రోజు మనం ప్రకటిస్తున్న వాక్యం ఈ భక్తిహీనత అనే దాని గురించి మాట్లాడేటప్పుడు ఆయన అది అగ్నివలే వలె మండుచున్నది అగ్ని అది గచ్చ పొదులను రక్కసి చెట్లను కాల్చి అడవి పొదలలో రాజును అవి దట్టమైన పొగ వలె పైకి పైకి ఎగుతూ ఎగ ఎగుసి పడుతుంటాయన్నమాట కాబట్టే వాటి నుంచి తప్పించుకోవటము చాలా కష్టము ఎంతమందో మనము చూస్తున్నాం పడిపోయిన విశ్వాసులని భక్తి పరులు ఎంతమంది ప్రీచర్స్ వాక్యంలో బాగా ఎదిగిన వారు పండిన వారనమాట అయినా కూడా కొన్నిసార్లు ఈ అగ్ని భక్తిహీనత అనే అగ్ని అది వాళ్ళలో లేకపోయినా అది ఒకరినొకరిని అంటబెట్టుకుంటూ వస్తుంది కాబట్టి దాని ఇన్ఫెక్షన్ అంటాం అది ఒకరినొకరిని అంటబెట్టుకుంటూ వస్తున్నప్పుడు ఎలాంటి వారు తప్పించుకొనలేడు కానీ ఎహోవ సైన్యములకు అధిపతికు ఎహోవ ఉగ్రత దేశం కాదు భక్తిహీనత వచ్చేసిందంటే దేవుడి ఉగ్రత అనమాట అది పెరుగుతోంది భక్తిహీనత పెరుగుతోంది అంటే దానికి అర్థము దేవుడి ఉగ్రత కూడా పెరుగుతోంది ప్రజలు దేవుడిని తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి దేవుడు దుఃఖపడుతున్నాడు ఈ విషయంలో ఎంత వాక్యం బోధిస్తున్నా కూడా వెనుకబడిన గుంపులే ఎక్కువ కనబడుతున్నాయి మనకు ఏర్పరచబడిన గుంపులలో దాంట్లో చూసన్ పీపుల్ అనేది చాలా తక్కువ అందరికీ వాక్యం వెళ్తున్నా కూడా ఏర్పరచబడిన వారు కూడా లాస్ట్ వరకు నిలబడతారా అనేది ఒక పెద్ద డౌట్ అనమాట రోజు సంఘాలలో కారణం ఏంటంటే ఆ భక్తిహీనత అనేది ఆ విధంగా ప్రయత్నం చేస్తోందని మనం గమనించాలి ఇక్కడ కాబట్టి మనము ఒకసారి అపోస్తుల కార్యంలో కొద్దాం అపోస్తుల కార్యములు ఆ అధ్యాయం అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయం ఇక్కడ మనం గమనిస్తుంది పౌలు ఒక సిటీ నుంచి ఒక సిటీకి తన పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉన్నాడు మూడు ప్రాంతాలు ముందు మూడు అధ్యాయంకి ముందు మూడు ప్రాంతాలు మాసిధోనియా తర్వాత అపోలో అంఫిపోలి అనే గ్రామాలు దాటుకుంటూ దర్బే లుస్త్ర అనే ప్రాంతాలు ఇవన్నిటిని దాటుకుంటూ ముందుకు వస్తున్నప్పుడు ఆయన ఆగిపోయింది పదిహేడవ అధ్యాయంలో ఎక్కడ అంటే అక్కడ ఏథెన్స్ అనే పట్టణం ఏథెన్స్ అనే పట్టణం ఈ ఏథెన్స్ అనే పట్టణము ఎంత ఇంటెలిజెంట్ పట్టణం అంటే ఇక్కడ మనకు మూడు రకాల జనాభా కనిపిస్తుంది అక్కడ ఏథెన్స్ పట్టణంలో మూడు రకాల జనాభాలు కనిపిస్తాయి అయితే సత్యాన్ని ప్రకటించే ప్రజలు అనేవాళ్ళు ఎప్పుడూ కూడా ఎదుర్కోవాల్సింది కొన్ని శ్రమలని అని పౌలు మనకి ఇక్కడ వివరిస్తున్నాడు ఎందుకంటే తరచుగా గందరగోళాలు అల్లర్లు ఇవన్నిటిని పుట్టించే వారు దేవుడి జనాన్ని లేదా సేవకులను ఎంచుకుంటారు గలిబీలు సృష్టించాలి అంటే వాళ్ళకు టార్గెట్ సేవకులే మనం మీరు చూస్తున్నాం ఎందుకు మణిపూర్ల చర్చెస్ ఆ భయంకరంగా కాలిపోతున్నాయి అందులో ఎన్ని నిజమో ఎంత అబద్ధమో మనకు తెలియదు కానీ ఆ వైరల్ వీడియోస్ చూస్తున్నప్పుడు మనకు ఫార్వర్డ్ చేసినవన్నీ గమనిస్తున్నప్పుడు ఏమర్థం అవుతుంది అంటే క్రీస్తు బిడ్డలన్నే టార్గెట్ చేశారు క్రీస్తు బిడులనే ఎథ్నిక్ అక్కడ ట్రైబల్ ఇష్యూస్ అనమాట అసలు ప్రాబ్లం ఏంటంటే రకరకాల తేగలు ఈ తెగల సమస్యలో క్రైస్తవులే మేజర్ అయిపోయారు అనమాట అందుకే అంటున్నాడు పౌలు ఇవి గందరగోళాలు అల్లర్లను సృష్టించే వారు ఉంటారు కానీ నిజాయితీగా నిజానికి అలాంటి వారు సమాజంలో సహజంగానే ఉంటారు సమాజంలో సహజంగానే ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటూ ఉంటారు అంటే ఈ ఏథియన్స్ ప్రజలలో మూడు రకాల వాళ్ళలో మొదట గుంపు ఒకటి యూదుల గుంపు ఈ ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అవలంబించి పాటించడంలో దిట్ట అనమాట ఈ గ్రూప్స్ తో పాటు అక్కడ ఇంకొక రెండు గ్రూప్స్ మనకు అధ్యాయంలో కనిపిస్తున్నాయి పదిహేడవ అధ్యాయంలో వాళ్ళే ఎపిక్యూరియన్స్ ఎపిక్యూరియన్స్ అనే ఒక గ్రూప్ ఉందనమాట ఈ ఎపిక్యూరియన్స్ తో పాటు స్టాయిక్స్ అని ఇంకొక గ్రూప్ ఉంది రెండు తెగ రెండు గ్రూప్స్ అనమాట అది తెగలు కావాలి గ్రూప్ గుంపులే గ్రీకు దేశంలో నుంచి అది గ్రీక్ దేశానికి చాలా సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఏథెన్స్ లో గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఈ ఎపిక్యూరియన్స్ ఎవరు అంటే ఫిలాసఫీని ఫాలో అయ్యేటోళ్ళు ఫిలాసఫర్స్ అంటే ఫిలాసఫీ అబౌట్ లైఫ్ జీవితం ఫిలాసఫీ అబౌట్ లైఫ్ అంటాం దీన్ని అంటే వీళ్ళు ఎలాంటి ప్రజలంటే దేవుడి విషయంలో కాని లేదా ప్రకృతి విషయంలో కాని వాళ్ళకు కొన్ని నిర్దిష్టమైన నియమాలు ఉన్నాయి దేవుడి విషయంలో వీళ్ళు ఎలాంటి వాళ్ళు వచ్చిన ఒకసారి చూద్దాము అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యంలో పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చూద్దాము పదిహేడు అధ్యాయంలో మొదటి వచనంలో మనకి ఏం కనిపిస్తుంది అక్కడ అంటే అంఫొలి అపోలోనియా పట్టణం మీదుగా వారు టెస్లోనికకు వచ్చి అక్కడ యూదుల సమాజం అందిరం ఒకటి ఉండేను కనుక వాడు చెప్పున అక్కడ పౌలు వెళ్ళి క్రీస్తు గురించి ఆయన శ్రమ గురించి ఆయన పునరుత్థానం గురించి తన పరిచర్యని మొదలుపెట్టింది ఆ ప్రాంతంలో అక్కడ గలిబిలి చాలా ఉంది అక్కడ చాలా మంది దేవుని నమ్ముకుంటున్నారని అక్కడ వారికి ఆ మంచి ట్రీట్మెంట్ అనేది జరగలేదు ఎందుకంటే భక్తిహీనత కారణం ఏంటి భక్తిహీనత మనము పదిహేడవ అధ్యయం ఆరవ వచనంలో చూస్తే వారు కనబడినందున యాసోను కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యుద్ధకు ఈడ్చుకొని భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు భక్తిహీనులు కాబట్టే సమాజ మందిరంలో ఆ సమాజ పెద్దలకు పట్టిస్తుంటారు. ఉంటారు మనం యేసు ప్రభు విషయంలో కూడా చూసినాం వారు దేవుణ్ణే పట్టించే అంత స్థాయికి ఎదిగినమాట అంటే ఆయన దైవకుమారుడు అని తెలిసి కూడా అద్భుతాలు చేస్తున్నాడని తెలిసి కూడా ఆయన ప్రవచనాలు ప్రబోధాలు అన్ని విన్నవారు కూడా ఆయనని సంపూర్ణంగా నమ్మలేకపోయిండ్రు అందుకే ఆ భక్తి అనేది వారిలో లేదు భక్తి హీనత భక్తి లేకపోవటం అంటే ప్రభువుని దేవుడుగా గుర్తించలేకపోవటం ఇది మన ఇండ్లలో కూడా మనం చాలా సార్లు చూస్తుంటాం ఇండ్లలో అద్భుతాలు చూస్తుంటాము దేవుడు చేసిన ఆశ్చర్యకారులు లెక్క పెడుతూ అయినా మళ్ళీ ఒక్క కష్టం రాగానే దేవుడిని క్వశ్చన్ చేస్తాం ఎక్కడున్నాడు దేవుడు అని ఇంట్లో వాళ్ళే ప్రశ్నిస్తుంటే మనకు జవాబు చెప్పటం రాదనమాట అది చాలా బాధగా ఉంటది అప్పుడప్పుడు మనం వాళ్ళకి జవాబులు తగ్గినట్టుగా చెప్పాలి దేవుడు ఎక్కడున్నాడు అంటే దేవుడు ఉన్నాడు కార్యం చేస్తూ నిండి పరీక్షిస్తున్నాడు సో ఇక్కడ మనము పౌలు భక్తిని గురించి చూస్తున్నాం ఏంటది అక్కడ వారు తెస్లో నీకలో ఉన్న వారికంటే ఘనులై ఉన్నారు ఈ ప్రాంత పదులు బేరయ్య ప్రాంతం అక్కడి నుంచి పంపించేశారు పౌలుని పౌలుతో పాటు శీలని తిమోతిని కూడా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆయన అన్ని ప్రదేశాలలో గమనిస్తుంది ఏంటంటే భక్తిహీనత విచ్చల పెరిగిపోతుంది అంటుకుంటుందన్నమాట మంట ఆ అగ్ని అనేది ఒక పొద నుంచి బలు రక్కసి చెట్ల నుంచి గచ్చ పొదలని అన్నిటి ప్రయత్ ప్రయాణం చేస్తుంది అంటే చిన్న పెద్ద అనేది లేకుండా విశ్వాసంలో బిగినర్సా వీళ్ళు మెచ్యూడా అనేది కూడా చూడటం లేదనమాట అది ఒకరి నుంచి ఒకరికి అంటబెడుతూ ఎంత భయంకరంగా వ్యాప్తి చెందుతుంది అనేది పౌలు బాధ అది ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఆ పతనపు అధికారులు యొక్కకి ఈడ్చుకొని పోయినరు అక్కడ దెబ్బలు కొట్టిండ్రు హింస పడిన్రు వేయబడ్డారు తర్వాత నుంచి దేవుడు విడిపించవని మనకు తెలిసిందే ఆ తర్వాత వాళ్ళు తెసలోనికి తెసలోనికి ఉన్న వారి కంటే ఘనులై ఉన్నారు అని చెప్పి బెరయా ప్రాంతానికి వెళ్ళిండ్రు ఆ ప్రాంతం నుంచి కూడా వాళ్ళు ఆ తీవ్రత భక్తిహీనత అనేది ఎదురు అక్కడ మనుషుల రూపంలో చేసిందనమాట కాబట్టే అక్కడ ఆయన వారిని వదిలేసి తిమోతిని శివులను అక్కడ బెరయ ప్రతి ప్రాంతంలో వదిలేసిండు కానీ ఆ బెరయ ప్రాంతం అనేది చాలా గొప్ప ప్రాంతం శ్రేష్టమైన ప్రాంతం అంట అంత గొప్ప శ్రేష్టమైన ప్రాంతంలో అక్కడ మనం ఏం చూస్తున్నామంటే జనాలకు ఏ పక్షపాతం లేదు వాళ్ళకి అభిమానం అభిమానం చాలా ఎక్కువట అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే బెరయవారు తమకిష్ట తమ ఆ బుద్ధిని ప్రదర్శించారు క్రీస్తు సేవకులు చెప్పిన మాటలను ఆసక్తిగా విన్నారంట వారు చెప్పింది నిజమో కాదు అనేది మళ్ళీ బైబుల్లో రెక్టిఫై చేసుకొని గమనించుకుంటున్నారంట అలాంటి ఇంటెలిజెంట్ గ్రూప్ కి కూడా వాక్య బోధ చేసిన తర్వాత ఆ ప్రాంతంలోనే ఈ బిరయ చూపిన మాదిరిని అనుసరించాలని చెప్తున్నాడు పౌలు ఆ తర్వాతనే ఆయన ఏటెన్స్కొచ్చిండు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఆయన చెప్తున్నాడు ఏంటంటే ఒక గుంపు దేవుడిని అంగీకరిస్తే ఒక గుంపు దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నారు అంటే పరిచర్యలో ఆయన ఏం చూస్తున్నాడు అంటే జనాలు చాలా విపరీతమైన పద్ధతులతో దేవుడి వాక్యాన్ని అంగీకరిస్తున్నారు కొందరు అంగీకరించినట్టే ఉన్నారు కొందరు తర్కిస్తున్నారు కొందరు మాత్రము సంపూర్ణంగా లోబడుతున్నారు అక్కడ లోబడిన ప్రాంతంలో దేవుడికే మహిమ కలుగును కాక అంటున్నాడు కానీ మిగతా విషయాలు దుఃఖపడుతున్నాడు ఎందుకంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఎందుకు ఇంత భక్తిహీనతో వెదజల్లబడుతుందో అనేది ఆయన బాధ అందుకే తన తన సహోదరులని తోటి ఆ పరి పరిచర్యలు చేయవారి అందరినీ బలపరుస్తున్నాడు ఈ ఏథెన్స్కి వచ్చిన తర్వాతనే ఆయన గమనించిన కొత్త విషయం ఏంటంటే ఏథెన్స్ చాలా చాలా గొప్ప మనుషులు ఉన్నారు వాళ్ళు ఎంత గొప్ప మనుషులు అంటే ప్రసిద్ధిగాంచిన ఏథెన్స్ లో పాపిష్టి జనం ఉన్నారు అబద్ధ మతానికి అప్పగించుకున్న ప్రజలున్నారు తమను తామే అబద్ధ బోధకు అప్పగించుకున్న మనుషులు ఉన్నారు అందుకే పౌలిక్ అక్కడ పరితాపం వాడి మీద జాలి తర్వాత కొంచెం కోపం కూడా వస్తుంది ఎందుకంటే ఈ ప్రజలు హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ బాగా చదువుకున్న అందులో ఫిలాసఫర్స్ ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు ఫిలాసఫర్స్ ఉన్నారు అక్కడ తర్వాత న్యాచురల్ న్యాచురలిస్ట్ అంటాం నేచర్స్ లవర్స్ అంటాం ఇలాంటి వారు అంటే అన్నిటినీ నేచర్కి వదిలేయండి నేచర్ చూసుకుంటుంది అనే ఫిలాసఫీ లేదా లైఫ్ అనేది బాగా ఎంజాయ్ చేయడం కాదు పరిపూర్ణంగా జీవించటం అని చెప్పే ఒక గుంపు ఉంది ఎవరు చెప్తున్నా కూడా అందులో ఏసు ప్రభు లేడు వాళ్ళ ఫిలాసఫీలో కానీ వాళ్ళ థియరీస్ లో కానీ అక్కడ యేసు లేడు ఏసు లేని ఏ బోధైనా అబద్ధ బోధే కాబట్టి ఆ మూడు గుంపుల ప్రజలలో యూదులు మాత్రం ఉన్నారు కానీ వీళ్ళు ధర్మశాస్త్రం ఖచ్చితంగా పాటించేవారే కానీ వేసుని ఒప్పు జనం కాబట్టి పావుడు అక్కడికి వచ్చిన తర్వాత ఆయన చూసింది ఏంటంటే ఆ ఏథెన్స్ అనే నగరంలో విచ్చల విడిగా కన్స్ట్రక్షన్స్ అనమాట రకరకాల ఆర్కిటెక్చరల్ మాన్యుమెంట్స్ గొప్ప గొప్ప కట్టడాలంట చాలా తెలివిగా వారు వాళ్ళ తెలివిని ఉపయోగించి పెద్ద పెద్ద కట్టడాల నిర్మాణం అయితే ఏ కట్టడంలో చూసినా అందులో విగ్రహం కనబడుతోంది వాళ్ళ ఇంటెలిజెన్స్ అంతా ఏమైపోయింది అనేది పౌలకు బాధ ఏమైపోయింది ఇంత ఇంటెలిజె ఇంత వాళ్ళు మనం చాలా మనం కూడా ఆశ్చర్యపడుతుంటాం కదా అతి తెలివి అయినా కూడా వాక్యంలోని మర్మాలని తెలుసుకోలేకపోతుంటారు ఎందుకంటే అక్కడ పరిశుద్ధాత్మని నడిపింపు కావాలి చదువుకున్నంత మాత్రాన అందరికీ వాక్యం అర్థమవుతుందా కాదు ఎందుకంటే అది పరిశుద్ధాత్ముడు బోధించాల మనం చూస్తాం నపున్సకుడి విషయంలో ఆయన ఏమంటాడు ఎవరు ఒకరు చెప్పకుండా మేము ఏ రకంగా అర్థం చేసుకోగలం ఈ వాక్యంలోని మర్మంని అంటాడు అయితే చదువుకున్న వ్యక్తులు కూడా చదువుకొని కూడా వాళ్ళు వాక్యంలో ఒత్తిలోనికి వెళ్ళలేకపోతున్నారంటే ఆ ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడలేదు అని అర్థం పౌలు అందుకే అంటున్నాడు మీరు చాలా గొప్పవారు మీ కట్టడాలు చూస్తుంటే మీరు చాలా శ్రద్ధ కలిగిన వారే అంటాడు అక్కడ చూడండి పౌలు ఆ గుంపునకు లోకి వచ్చిన తర్వాత అక్కడ తత్వశాస్త్రవేత్తలు భాషా ప్రవీణులు సాహిత్యానికి పెద్దపీట వేసేవారు ఉన్నారు ఇలాంటి ప్రాంతాల్లోనే మనం చూస్తాం సాక్రటీస్ అనే ఒక ఫిలాసఫర్ ప్లాటో అనే శిష్యుడు సోక్రటీస్ బోధలు ఎలాంటివంటే అంతని ఆకర్షిస్తుంటాయి ఎంత గొప్ప బోధలు అంటే చాలా సింపుల్ గా ఉంటాడు కానీ జీవితం గురించిన పరమార్థం చెప్తుంటాడు అయితే ఆ పరమార్థంలో యేసు ప్రభు గురించిన వార్త లేదు గొప్ప ఫిలాసఫర్ పేరుకు ప్రో తెలిసిన వ్యక్తి కానీ ఆయన ఫిలాసఫీలో ఏం లేదు దేవుని యొక్క ఆశ్చర్య కార్యంలో రక్షణ లేదు ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నా కూడా క్రీస్తు యొక్క రక్షణను పునరుత్వారణను చెప్పలేకపోతే అపరిచర్య వ్యర్థమే కాబట్టి అక్కడ విజ్ఞానము వైద్య తర్వాత ఆర్కిటెక్చర్ నిర్మాణం ఇంత గొప్పగా వర్ధిలిన ప్రాంతం ఏథెన్స్ ఆ ఏథెన్స్ సిటీలోకి అడుగుపెట్టిన ఒక ఆయనకి ఏమర్థమైందంటే రోమా కల్చర్ అనేది అక్కడ చాలా గట్టిగా పాకిందనమాట ఎంత లోతుగా ఎదిగిపోయింది అది అంటే ప్రజలతోటి మమేకమైపోయింది ఆ కల్చర్ విగ్రహారాధన భయంకరమైన విగ్రహారాధన అక్కడ చేరుతుంది కాబట్టి పదహారవ వచనంలో చూద్దాం అపోస్తులు కార్యంలో పదిహేడవ అధ్యాయము పదహారవ వచనం పదహారవ వచనం ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండట చూచినందున ఆత్మ పరితాపము ఆత్మ పరితాపం పట్టలేకపోయింది ఆత్మలో ఓర్పుపోయిందనమాట ఆత్మలో జాలి ఎక్కువైపోయింది అని ఆత్మీయంగా జాలి పడుతున్నాడు కోపంతో గందరగోళంలో ఉన్నాడు ఎందుకు ఇంత ఎడ్యుకేటెడ్ పీపుల్ మధ్యలో కూడా ఈ విగ్రహారాధన ఏంటి ఇదే భక్తిహీనత కదా విగ్రహారాధన చేయటం అంటే భక్తిహీనత నేను మనం చూస్తుంటాం మా దగ్గర ఒక టీచర్ సైన్స్ టీచర్ ఆమె బయాలజీ టీచర్ ఇంకొక ఆయన ఫిజిక్స్ టీచర్ వీళ్ళతో నేను ఎప్పుడు వాదిస్తూ ఉంటారు దేవుడు గురించి ఒరిజన్ ఆఫ్ ద అర్త్ అనేది భూమి ఎట్లా పుట్టింది అని వాళ్ళు ఒక రకంగా తీరీ ఉంటారు నా తీరీ వేరేగా ఉంటది ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంటాము కన్విన్స్ చేస్తూ ఉంటాం వాళ్ళని ఆలోచిస్తారు కానీ లాస్ట్కి ఏమంటారంటే కానీ మనం బుక్ లో ఉన్నదే బోధించాలి కదా అంటుంటారు పిల్లలకు మనం మన మన ఫిలాసఫీ చెప్పకూడదు కదా అంటారు అట్లాగే అనమాట సోక్రడీజ్ లాంటి వాళ్ళు వాళ్ళ ఫిలాసఫీ చెప్తారు కానీ అసలు సత్యం ఎవరు బోధించరు ఎవరూ బోధించారు అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి ఈ పండితులు హిందూ దేవాలయంలో పనిచేసే పండితులు వీళ్లకు సంస్కృతం తెలుసు సంస్కృతంలో అర్థాలు తెలుసు యేసు అనేవాడు పరిశుద్ధాత్మతో కన్య మర్య అవతారం ఎత్తి జన్మెత్తి మానవ దైవంగా ఈ భూమి వస్తాడని తెలుసు పాపక్షమాపణ నిమిత్తము రక్షణ కలగాలంటే రక్త ప్రోక్షణ జరగాలి కూడా తెలుసు తెలిసి కూడా వీళ్ళు చెప్పారనమాట తెలిసి కూడా వీళ్ళు చెప్ప ఎందుకంటే చెప్తే వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళకు ఆ ఉపాధి పోతది జాబ్ పోతుంది వాళ్ళకి కాబట్టి అవసరం ఏంటి జాబ్ సత్యాలు కాదు ఈ విధంగా తెలిసిన వారు చదువుకున్న వారు కూడా చెప్పలేని పరిస్థితులలోకి నెట్టేస్తున్నాడు సైతం అందుకనే మనం ఏం గమనిస్తున్నామంటే పౌలు అక్కడ చూసినటువంటి మాట ఏంటి ఆ విగ్రహారాధనను విగ్రహాలని ఎక్కడ చూసినా కట్టడాలన్నిటిలో విగ్రహాలు బాధేస్తోంది అంతగా ఆత్మలో పరితపించిందట ఆత్మలో పరితపించటం ఆయన ఆ సమాజ మందిరంలోనికి రెండవ పదిహేడవ వచనంలో భక్తి పరులైన వారితోనూ ప్రతి దినము సంత వీధులలో తను కలుసుకున్న రెండు రకాల గుంపులతో వాదించిందట ఎవ్రీ సండేనేమో భక్తి పరులతో సమాజ మందిరంలో కూడుకుంటారు కాబట్టి ఆదివారం పూట భక్తి పరులతో ఆ తర్వాత మిగతా డేజ్ అంతా ఖాళీగా ఉన్నాడా లేదు మార్కెట్ సంత వీధులలోకి అంటే వీధి పరిచీర స్ట్రీట్ గాసిపల్ అనమాట స్ట్రీట్ గాసిపల్ వీధి పరిచయ చేస్తున్నాడు ఆయన చేసి ప్రతి వార్త తరకీసు డిబేట్స్ చేస్తుండ అక్కడ ఆ డిబేట్స్ చేస్తున్న వారిలోనే ఎక్కువ మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎపిక్యూరియన్ ఎపిక్యూరియన్స్ అండ్ స్టోయికులు స్టోయిక్స్ వీళ్ళు కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి అతనితో వాదించిరి జ్ఞానులతో వాదిస్తున్నప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా వాదిస్తున్నారంట జ్ఞానులతో వాదించేటప్పుడు మనము మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే వాళ్ళు మనల్ని మాటలలోనే చిక్కు కాబట్టి ఆలోచించి మాట్లాడటం అలాంటి వారి దగ్గర మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ పాఠం అనమాట సో ఎపిక్యూరియన్స్ వీళ్ళు ఎలాంటి వారు అని చెప్పినాం కదా ఇప్పుడే ఎపిక్యూరియన్స్ పదహారు పదిహేడు పద్దెనిమిదవ వచనంలో ఈ పద్దెనిమిది వచనంలో మనం ఏం చూస్తున్నాము ఎపిక్యూరియన్స్ ఫిలాసఫీ గురించి చెప్పే మనుషులనమాట వీళ్ళు యాక్చువల్లీ క్రీస్తుకు ముందే ఉన్న వాళ్ళిళ్ళు క్రీస్తుకు పూర్వము టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ బీసీ ఆ ఉన్న వాళ్ళు వీళ్ళు ఎపిక్యూరియన్స్ అంటే జీవితంలో ఉండవలసిన ముఖ్యమైన గమ్యము సుఖం లేక సంతోషం అని చెప్పేవారు బతుకంతా మీరు కష్టపడి సంపాదించినా ఏ కష్టపడినా సుఖంగా ఉండటమే అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ లివింగ్ అనేది ఏంటంటే హ్యాపీనెస్ ఇది వాళ్ళు చెప్పే బోధ కానీ రాంగ్ రాను ఆ బోధ మారిపోయిందట టూ సెవెంటీ బీసీ నుంచి వస్తున్న బోధ ఏ పౌలు టైంకి వచ్చేసరికి ఏమైపోయిందంట సుఖంగా ఉండడం లేక సంతోషంగా ఉండడం అనేది శరీర సంబంధం కాదు అది మానసిక మెంటల్ అనమాట పీస్ హ్యాపీనెస్ అనేది మానసిక సంబంధమైనది మైండ్ ని కంట్రోల్ గా పెట్టుకోవటం ఇది ఇది కంప్లీట్ గా విగ్రహారాధనకు ఒక రూపమే అనుకోవాలి మనం ఇవన్నీ మనం చూసినాం యోగా వరల్డ్ యోగా యోగాలో ఏం జరుగుతోంది అంటే మనకు తెలిసిందే మైండ్ ని సోల్ ని కంప్లీట్ గా కంట్రోల్ తీసుకోవటం ఇది మన వల్ల అవుతుందా మనం గమనిస్తుంది కదా రక్షణ అనేదే నీ వల్ల రాలేదు ఇక మైండ్ ని నువ్వు ఎలా కంట్రోల్ చేయగలవు నీ మైండ్ నువ్వు కంట్రోల్ చేయగలిగితే నువ్వే దేవుడే కదా అది దేవుడి చేతిలో ఉంది దేవుడు కంట్రోల్ చేయాలా నీ నీ కంప్లీట్ బిహేవియర్ కంట్రోల్ చేసే రిమోట్ ఎవరి దగ్గర ఉందంటే ఏసయ్య దగ్గరే పాపం చేయకూడదు పాపం చెయ్యను పాపం చేయకూడదు అన్నప్పుడు కూడా మనం ఏసయ్యకు లోబడాల్సింది ఎందుకంటే అవి చెయ్యనీయకుండా చేయవాడు ఆయనే పాపపు ఆలోచనలు తలంపులు వచ్చినా కూడా వాటి నుంచి మనల్ని కంట్రోల్ చేసేవాడు దేవుడు నా సొంతంగా నేను కంట్రోల్ చేసుకుంటానంటే కుదరదు ప్రభుకు అప్పగించుకోవాలి మన బిహేవియర్ ని ఇక్కడ చెప్తున్న వీళ్ళు ఏంటి మైండ్ కు సంబంధించిన చేస్తున్నారు ఇదే భక్తిహీనత అంటే అంటే ఇదొక రూపంలో భక్తిహీనత దేవుడు దేవుడి కంట్రోల్ వద్దు దేవుడి యొక్క ఉనికి వద్దు వీళ్ళు ఏమంటున్నారు మైండ్ సంబంధించింది ఇది అంటే వాదలు మనోవేదనలు నెమ్మది ఆ నెమ్మదిని చెడగొట్టే ఆశలు లేదా మరణం గురించిన మనోవేదనలు నెమ్మది చేర్పించే ఈ దురాశలు చింతలు భయాలు ఇవన్నీ లేని ప్రశాంతమైన జీవితం అనమాట ఇవన్నీ ఎక్కడొస్తాయంటే మానసికంగా మనస్సును లోబర్చుకుంటే వస్తాయని చెప్పేవారనమాట ఏపీ క్యూరియన్స్ వీళ్ళు చాలా డెడ్లీ గ్రూప్ అనమాట అర్థవిధంగా మరి ఇంకొక గ్రూప్ని చూస్తున్నాం కదా స్టోయిక్లు అనేవి ఈ స్టోయిక్లు ఎవరు అంటే వీళ్ళు తత్వశాస్త్రంని ఫిలాసఫీని తార్మార్ చేసి పారేసేవారు తారుమార్ చేసి శరీర సంబంధమైన సుఖభోగాలు వెంట వెళ్ళే గ్రూప్ ఇది అయితే ఈ శరీర సంబంధమైన సుఖభోగాలన్నీ కూడా ప్రకృతి పరంగా జరగాలి ప్రకృతి పరంగా అంటే వాళ్ళు ప్రకృతిని ఆరాధించేవారు ప్రకృతిలో నేచర్లు చాలా మందికి డాక్టర్స్ కూడా మనకి ఈ సజెషన్ ఇస్తూ ఉంటారు బిడ్డకు తుమ్ములు జగ్గు జ్వరం తగ్గటం లేదు ఎంత మందులు వేస్తున్నారంటే లీవ్ ఇట్ టు నేచర్ అంటారు వాళ్ళు అంటే ప్రకృతి వదిలేయండి నేచర్ క్యూర్ చేసుకుంటది ఎంతో మంది రోడ్ సైడ్ ఉన్న పిల్లలకు అట్లానే బట్టలు ఉండవు వాళ్ళకు ఎవరు హీల్ చేస్తున్నారంటే నేచర్ హీల్ చేస్తుందంటారు ఇదొక తత్వం అంటే ఇదొక గ్రూప్ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే కామాన్ని స్థుతించేవారు ఈ తత్వశాస్త్రని స్థాపించిన జీను అనేవాడు మనుషులు ప్రకృతికి అనుగుణంగా బ్రతకాలి అని చెప్పేది ఏంటి ప్రకృతికి అనుగుణంగా బ్రతకాలి ప్రకృతిలో సీజన్స్ ఏ విధంగా మారుతున్నాయో మనిషికి కూడా అలాగే సీజన్స్ ఉన్నాయంటాడు అంటే జుట్టు రాలే కాలం ఒకటి మనిషి ఎదిగే కాలం ఒకటి మనిషిని చిగురించే కాలం ఒకటి అని నేచర్ తో కంపేర్ చేస్తూ బ్రతుకుమని బోధించే గుంపులు అనమాట వీళ్ళు వీళ్ళ ఏది బోధిస్తున్నా కూడా రీజనబుల్ గా ఉంటద అనుకుంటాం కానీ అక్కడ మనకు అబద్ధ బోధలు కనిపిస్తున్నాయి ఎందుకంటే అక్కడ ఏసు లేడు ఏ బోధలైనా ఏసు లేకపోతే అది అబద్ధ బోధ కాబట్టి ఏథెన్స్ ప్రజలు ఇంటెలిజెంట్ హైలీ ఎడ్యుకేటెడ్ గుడ్ ఆర్కిటెక్చర్స్ కానీ వాళ్ళ దగ్గర ఈ పిచ్చి పానులు ఉన్నాయి ఏంటి అవి మన మనసు కంట్రోల్ చేసుకొని బ్రతకటము కొత్త కొత్త బుద్ధులు కొత్త కొత్త ఫీల్డ్స్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్స్ లో వీళ్ళు మనుషులని ప్రేరేపించి వారిని భక్తిహీనత వైపు నడిపిస్తున్నారు ఇలాంటి వారితో సహవాసం చేస్తే కచ్చితంగా గొప్ప గొప్ప వాళ్ళైనా సరే భక్తిహీనతలోనికి వెళ్ళిపోవాల్సిందే అందుకే వాళ్ళని మనం జాగ్రత్తగా పరిశీలించాలా ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అసలు ఆ ప్రబోధాలు ఆ ప్రీచింగ్సే వినకూడదు ఎందుకంటే విశ్వాసిని సైతం అది పడగొట్టే ప్రబోధాలు ఆ ఉప ఆ ఉపదేశాలను వింటే ఖచ్చితంగా పడిపోతారు కాబట్టి ఏథియన్స్ ప్రజలలో ఈ రకమైన సమస్యలు ఉన్నాయి యూదులు ఉన్నారు తర్వాత ఈ ఎపిక్యూరియన్స్ ఉన్నారు తర్వాత స్టోయిక్స్ అనే వారు కూడా ఉన్నారు వీళ్ళేంటి క్రమం అని అతడు నేర్పేవాడు ప్రకృతి డిసిప్లిన్డ్ గా ఉండాలని నేర్పేవాడట డిసిప్లిన్ గా మనం కొన్ని చర్చస్లో చూస్తుంటాం ఎంత డిసిప్లిన్ గా ఉంటాయంటే ఆరాధనకు ఒక టైం పాటలకు ఒక టైం కానుకకు ఒక టైము తర్వాత అందరూ గుడ్ బై మెసేజ్ తర్వాత వర్షిప్ అన్ని ఒక టైం ప్రకారం డిసిప్లిన్డ్ ఉండాలి కొంచెం కూడా అలజడి ఉండకూడదు ప్రభు సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా డిసిప్లిన్ గా ఉంటాం అందరం వాళ్ళు వాళ్ళ వాళ్ళ డిసిప్లినరీ కంట్రోల్ వాళ్ళ చేతుల్లో ఉంటది కొందరు ఇన్ గా కూడా ఉంటారు బైబుల్లో సెల్ ఫోన్ పెట్టుకొని కూడా వాక్యం ఉంటారు సెల్ ఫోన్ చూస్తుంటారు వాక్యం ధ్యానిస్తుంటారు వాక్యం వింటుంటారు గమ్యతగా ఉంటుంది ఆ Even if you speak veryCKS, please answer me and share it with you. You can hire yourself thisbifr Stewart-focused. In practice, you can also take the?? You can share the Darwinism. You can do theoon normal Oliver based on why he is happening in one." This travail is a Sabbath. Vinodicator Balakash, sometimes you have generally thought about disciplinary matters The truth is this vic racist GETS. G obosaics started in the 2011 welcomes to say it. పావులు గమనించింది మూడు రకాల గుంపులు ఏథెన్స్ లో ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వాక్యం వర్ధిల్లా చేయాలి అంటే కొంచెం కష్టమే ఎందుకంటే మూడు గుంపులకి మూడు విధాలుగా వాక్యం చెప్పాలి అది కొంచెము స్కిల్డ్ యాక్టివిటీ అనమాట కొంచెం ట్రైనింగ్ ఉంటే తప్ప మామూలుగా సామాన్య పరిచర్య జరగదు ఎందుకంటే మూడు గుంపులకి మూడు రకాలుగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ కాబట్టి వీళ్ళేం చెప్ం చెప్తున్నంటే మనిషి ఆలోచించగల సామర్థ్యాన్ని హేతు బుద్ధిని వాళ్ళు నొక్కి చెప్తున్నప్పుడు తనకు తానుగా చాలిన వాడు కాదు అని అర్థమైంది పౌలికి ఎందుకంటే ఇక్కడ ప్రభువు కార్యం చేయాల ప్రభువు కార్యం చేయాలా సో ఇలాంటి వాళ్ళతోటి తర్కిస్తున్నాడంట డిబేట్స్ ఆర్గ్యుమెంట్స్ కాదు డిబేట్స్ చేస్తున్నాడు అక్కడ ఎందుకంటే చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళతో కొంచెం ఇంటలెక్ట్ మాట్లాడాలి కొంచెం తెలివి ఎక్కువగా చూపించాలి అక్కడ వాళ్ళని కన్విన్స్ చేయాలి వాళ్ళ వాక్యం ద్వారా దేవుని నమ్మాలి అంటే కొంచెం కష్టమైన పరిస్థితే కానీ పరిశుద్ధాత్మ దేవుడికి అసాధ్యమైనదైతే కాదు కాబట్టి పౌలు తన పద్ధతిలో యూదులకు వేరేగా ఈ ఎపిక్యూరియన్స్ వేరేగా తర్వాత ఈ స్టాయిక్స్ అనే గుంపు కూడా మూడు రకాలుగా ఆయన వాళ్ళతోటి తర్కిస్తూ ఉన్నాడు తర్వాత క్రీస్తు శుభవార్త గురించి వాస్తవాల గురించి ఆయన వెల్లడిపరిచిండు వాళ్ళకి మనకు తెలుసు శుభవార్త అంటే ఆయన పుట్టుక ఆయన మరణము ఆయన పునరుత్థానం ఈ మూడు ఎపిసోడ్స్ ని మనము ఎక్కడ మానక ప్రకటిస్తుంటాం మన సాక్ష్యం ఏది జరిగినా ఈ మూడు తప్పకుండా ఉంటాయి ఎన్ని నిమిత్తం వచ్చిండో ఆయన ఎందుకు శ్రమపడ్డాడో ఆయన శిలువ కార్యం చేసిన తర్వాత ఏ విధంగా పునరుత్థానుడయ్యి తిరిగి రానయ్యున్నాడో మన కంప్లీట్ గాస్పల్ అనమాట అది చెప్పకుండా మనం వదలం సో పౌలు చేసిన పనే కూడా అదే అయినా ఈ కార్యాలన్నింటినీ శుభవార్తని వాస్తవంలోకి చెప్పి దాని వెలుగులో మనుషులను చేయాలని అనుకున్నాడు ఎందుకంటే ఏథియన్స్ వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి వీళ్ళకు కొంచెం కష్టమైన ఆలోచనలో ఉన్న వారిని ఒక దారికి నడిపించాలి అంటే కనీసం అయితే ఈయన ఎప్పుడైతే పునరుత్థానం గురించి అక్కడ మాట్లాడిండో పునరుత్థానం గురించి అక్కడ మాట్లాడిండో చూడండి ఆ వచనము కొందరు జ్ఞానులు అతనితో వాదించిది పద్దెనిమిదో వచనం చాలా మంది ఏమన్నారట ఈయనకు వదరుబోతూ మూర్ఖుడు ఒకటే మాటకారి మనం మా వాక్యం చెప్తుంటే మనం ఖచ్చితంగా మాటకారి అని ఎందుకంటే మాటలతోటి మనం ప్రభు యొక్క వాక్యంని వాక్య రూపంలో వాళ్ళకి అందిస్తున్నాం అది మన సొంత మాటలు కాదు సో ఆయన ఏమంటున్నారు వదరుబోతూ ఎవరి మూర్ఖుడు వదరుబోతూ ఈయన చెప్తున్నది ఏంటి అని చెప్పుకున్నారట అంటే డిబేట్స్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైన ఆఖరికి ఏంటి అంటే ఈయన ఒక వదరుబోతు అంటే సత్యం ని గ్రహించలేదు వాళ్ళు అంత కష్టపడిన పౌలికి అక్కడ ఫలితం దొరకలే తర్వాత ఏసును గూర్చి పునరుత్థానం గూర్చి ప్రకటించిన కనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించచున్నాడని చెప్పుకొనిది ఎయిటీన్త్ వచనంలో రెండవ భాగం వదురుబోతు అన్నారు పునరుద్ధానం గురించి చెప్పేసరికి అన్య దేవతల గురించి ఎందుకంటే వారికి ఉన్న దేవతలు వాళ్ళకు తెలియని దేవతలు కాబట్టి వాళ్ళు అన్య దేవతల గురించి చెప్తున్నాడని అనుకున్నారంట అంతట వారు అతన్ని వెంటబెట్టుకొని అరేయో పగు అరయో పగు అంటే సమాజం ఒక కమిటీ అనమాట ఏకెన్స్ బాగా చదువుకున్న వాళ్ళు రిలీజియస్ మతపరమైన పెద్దలు కలిసి అన్ని తీర్మానాలు చేసే ఒక గ్రూప్ అనమాట అది అరయో ఈ గ్రూప్ కు తీసుకెళ్ళిండ్రంట ఆ కమిటీ ముందర పౌలుని నిలబెట్టేసిండ్రు పౌలుడు ఇప్పుడు అక్కడ ఒక నిందితుడి నిందితుడుగా నిలబడ్డాడు ఎందుకు వాక్యం చెప్పినందుకు పునరుత్థానం గురించి మాట్లాడితే ప్రజలందరూ ఈ విధంగానే మనల్ని కూడా ప్రశ్నిస్తారు చనిపోయిన వారు తిరిగి లేస్తంటే మరి కూడా చనిపోయిండ్రు కదా వాళ్ళు తిరిగి లేస్తారా అని ప్రశ్నిస్తారు వాళ్ళు లేయరు వారు ఏసు వచ్చినప్పుడు మరణించిన వారు మొదట్లో వేస్తారని చెప్తే అంతవరకు నువ్వు బతుకుతావు ఏం బతుకుతానని తర్కించేవా ఎక్కువ అలాంటి మూర్ఖులకు మనము వాక్యం చెప్పేసి వచ్చేసేయాలి ఎందుకంటే కార్యసిద్ధి చేయవాడు దేవుడే మనం కాదు మన మన మన ఏంటంటే చెప్పటం మటుకే అలాంటి వారికి వినేవారికైతే పూర్తిగా కన్విన్స్ చేసి వాళ్ళు వెంటబడి వాళ్ళు దేవుడి వాక్యం లోతులోకి వచ్చే వరకు వాళ్ళని మనము సహాయం చేస్తుంటాం సో అక్కడ ఏమంటుండో ఆ సభ ఎదుట తీసుకొని ఈ నూతన బోధ ఏంటి నువ్వు చేస్తున్న ఈ నూతన బోధ్ పునరుత్థానం అనేది ఏంటి అసలు అని చెప్తున్నారు అని అడుగుతున్నారు వాళ్ళు కొత్త సంగతులు మా చెవులకు వినిపించుతున్నావు కనుక వీటి భావేమో మేము తెలుసుకొన కోరుచున్నాము క్యూరియాసిటీ పెరిగిపోయింది అనమాట ఎందుకంటే ఏథెన్స్ ప్రజలకు ఈ క్యూరియాసిటీ అనేది ముందు నుంచి ఉందట చూడండి ట్వంటీ వచనము ట్వంటీ వచనము ఏథెన్స్ వారందరినూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక నూతన ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట యందు వినుట ఎందు మాత్రమే కాలము గడుపు చుండువారు క్యూరియాసిటీ న్యూస్ కావాలి వీళ్ళకి మనం అందుకే న్యూస్ వింటున్న వారికిదే అంటాం నీకు ఏం న్యూస్ వచ్చింది వాళ్ళని అడుగుతాం రోజుకు న్యూస్ ఉంటుంది ఇరవై గంటల న్యూస్ జరుగుతూనే ఉంటాయి మనకు టీవీలలో రేడియోలలో వాట్సాప్లలో కొత్త సంగతులు వినాలి అనేది ఆశ అనమాట కొత్త సంగతులు చెప్పుట వినుట చెప్పుకోవటము కాక మళ్ళీ వినటం కూడా సో దీంట్లో పాలు కాలం గడుపుతున్నారు కాబట్టి పావులు వాళ్ళ మధ్య నిలిపి నిలిచి చెప్పిండు అంటే అక్కడ నింజిజుడుగా తీసుకురాబడ్డాడు కానీ అక్కడ ఏమైపోయి పౌలు రోల్ మారిపోయింది ప్రీచర్ అయిపోయింది అక్కడ నింజిజుడుగా నిలబడ్డ వ్యక్తిని దేవుడు అక్కడ ఏం చేసిండట ప్రీచింగ్ ప్రీచర్ గా అయినా ఉపదేశకుడుగా స్టార్ట్ చేసిండట ఏథియన్స్ వార్ల మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుతున్నది ఇంటెలిజెంట్ పీపుల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి మీరు విగ్రహారాధికులు మీరు భక్తిహీనులు చెప్పట్లే చక్కగా ఇంకొక దిక్కు నుంచి మాట్లాడుతున్నాడు ఏంటంట దేవతా భక్తి మీకు ఎక్కువ ఉన్నట్టయితే నాకు కనబడుతోంది అంటే అందరికీ దేవుడు అనే భక్తి ఉంది నేను సంచరిస్తూ మీ దేవతా పతిమలను చూస్తుండగా ఒక్క బలిపీఠం నాకు కనిపించింది ఒక బలిపీఠం పైన ఏముందంట తెలియబడని దేవుడు తెలియబడని తెలియబడని దేవుడికి అని ఒకటి రాసు ఉంది అంటే భక్తి ఉంది మీకు దేవుడు ఉన్నాడనే నమ్మకం ఉంది ఏ దేవుడో తెలియదు కానీ మీరు బలులు అర్పిస్తున్నారు మీరు ఏ దేవుడైతే తెలియదు ఆ తెలియని దేవుడికే నేను మీకు చెప్తున్నా తెలుసుకోండి అని చెప్తున్నా ఎందుకంటే మీరు ఇంటెలిజెంట్ పీపుల్ కదా భక్తిలో ఆసక్తి ఉన్నవారు మీరు కాబట్టే నేను మీకు చెప్తున్నాను ఏంటంటే నేను జగత్తును ఎవరు ఆయన అంట అక్కడ దేవుడి యొక్క గొప్పతనం ఫస్ట్ అని ఏం చెప్తుడు తన ప్రీచింగ్ లో ఏటెన్స్ వారికి ఆయన గొప్ప దేవుడు ఏంటొప్పతనం దేవుడిలో చూడండి జగత్తును అందరి సమస్తంలో నిర్మించిన దేవుడు తానే ఆకాశములకు భూమికిని ప్రభువయునందున హస్తకృతములైన ఆలయములలో నివసింపాడు హౌ గ్రేట్ మై గాడీస్ how great arkasamnu boomi ni srujinchina varuna devudu chala gopa devud anamata enduku ante aina anniki prabhu anniki prabhu manavulu cheskuna ee hastha krutyalaku nirmanalalo unda aina meer enneno kattadal katukunnaru kada meer chala culture una people greeks culture romans culture anta ikkada kanipistuntadi athens lo kabatti antundi meer highly cultured people meer highly educated people ఇక్కడ ఫిలాసఫర్స్ ఉన్నారు తత్వశాస్త్రవేత్తలు ఉన్నారు తత్వ బోధకులు ఉన్నారు ఇలాంటి వ్యక్తులు గమనించలేని ఒక్క పాయింట్ ఏంటంట దేవుడు ఉన్నతమైన అని మీరు గ్రహించలేకపోయారు మనం చాలా ఈ విషయంలో బాధపడుతుంటాం చదువుకున్న వారు కూడా చర్చికి వెళ్ళి పండుగ రోజు మాత్రం బ్రహ్మాండంగా తయారయ్యి కొత్త బట్టలు లగ్జరీ ఎంత అంటే ఆ మనం చెప్పలేమనమాట నేను కాజుపేటలో ఉండి వచ్చిన సంఘంలో అయితే ఖచ్చితంగా ముప్పై వేల చీర కడుతుంది ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క ఆంటీ అది పోటీ అనమాట షో ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది బట్టలు ఎగ్జిబిషన్ లాగా ముప్పై వేలు చీరలు అంటారు పదివేలు పదిహేను సూట్లు అంటారు పండుగ కోసం జస్ట్ ఒక గంట సేపు చర్చ్కి వెళ్ళి వచ్చేయటం అనమాట పండుగ రోజు ఎందుకంటే అక్క రోజు ఇంట్లో భోజనాలు తర్వాత వంటలు ఉంటాయి తర్వాత అతిథులను ఇన్వైట్ చేసుకుంటారు కాబట్టి చర్చ్ ఎంత తక్కువగా టైం కుదిస్తే అంత హ్యాపీ అనమాట వాళ్ళకి పండుగ క్రైస్తవులు తర్వాత ఎలాంటి వారు బీజులైనా సరే అప్పు చేసినా సరే బట్టలు కొనుక్కొని ఆ బట్టలు అంటే నీ భక్తి అంతా బట్టల మీద షో వేషధారణ మీద చూపిస్తున్నారు వీళ్ళు వీళ్ళు అంటే మతపరమైన క్రైస్తవులు పండుగ రోజు అంటే అది ఎవరు చెప్పిన పండగ గ్రహించరు జ్ఞానము లేని వారనమాట అందుకే అంటున్నాడు పౌరులు మీరు అజ్ఞానుల ఉండకండి అజ్ఞానుల ఉండకండి ఈ పండుగలు నియామక కాలంలన్నీ మనం ఏర్పరచుకున్నాం కానీ ఇచ్చింది కాదు ఒకప్పుడు అమావాస్య ప్రార్థనలు ఆ అని చెప్పి పాతకాలు పాత నిబంధనలు చేసిన వాళ్ళే మనం ఇప్పుడు కూడా పండుగలు ఈ పండుగలన్నీ కూడా మనం ఆచరించదగినవి కాదు కదా కాబట్టి ఆయన ఏమంటున్నాడు కనబడిన దేవుడికి అని మీరు ఒకటి చేసి మీరు పూజలు చేస్తున్నారు ఆ దేవుడే ఆ కనబడిన దేవుడి గురించే నేను చెప్తున్నాను కొత్త దేవేం చెప్పట్లేదు మీడియటు వినే వినడంలో ఆసక్తి ఉంది కాబట్టి ఆ విషయాలు నేను మీకు చెప్తున్నాను ఆ దేవుడు చాలా గొప్ప దేవుడు ప్రభు యొక్క గొప్పతనం ఎక్కడ మనము చెప్తూనే ఉండాలి ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు ఏం గొప్పతనం చేసినంటే రాత్రి నిద్రపోయిన పొద్దుకి నువ్వు తెలుసా నిం లేపుతున్న దేవుడు గొప్ప దేవుడు కాదా దినమంతయు ఆపదల నుంచి కాపాడుతున్న వాడు దేవుడు కాదా కుటుంబంని క్షేమంగా పోషిస్తున్న దేవుడు ఎంత కరువులో కూడా దేశంలో కరువు తాండవిస్తూ ఉంటది భక్తిహీనత పెరిగినప్పుడల్లా మనకి ఏం కలుగుతుంది కరువు భక్తిహీనతలు వచ్చినప్పుడల్లా కరువు దేశంలో దేవుని ఉగ్రత మీరు గమనించండి అర్థక వేకులు అక్కడ ఒక పెద్ద జాతర జరిగేది కొన్ని ప్రాంతాలలో ఏ ప్రాంతంలో జరుగుతున్నా ఆ ఉగ్రత దేవుడు అక్కడ వెంటనే చూపిస్తూ ఉంటాడు ఆ ప్రాంతంలో మొత్తం నేలమట్టం చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఆయనకు చెందవలసిన మహిమను అన్య దేవతలకు చెందనీయాడు ఎందుకంటే మన దేవుడు రోషము కలిగిన దేవుడు రోషము కలిగిన వాడు అన్య దేవతలకు ఇప్పుడు మనకు సీజన్ వచ్చేసింది ఆచారం స్టార్ట్ అయిందంటే సీజన్ పండుగల సీజన్ భయంకరమైన విగ్రహారాధన ఎంత భయంకరం చెవులు మూసుకున్నా ఇంట్లోకి దూరిపోయే సౌండ్లవి మన వీధులలో ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు స్థాపిస్తారు తర్వాత దాని మీద పాటలు పద్యాలు కొట్లాటలు డాన్సులు ఆటలు అంతే భక్తిహీనత విచ్చల విడిగా చెలరే మంట ఆ మంట మండుతూ వ్యాపిస్తూ ఉందంట పౌలు ఆత్మలో పరితాపం రావాలి ప్రభు ఎంత భయంకరంగా జరిగిపోతుంది నేనైతే ఎప్పుడిదే ప్రార్థన చేస్తా ఎప్పుడిదే ఆ ఆ జాతరలు ఎక్కడ జరుగుతున్నా కూడా ప్రభ ఇక్కడ జనాలను ప్రేమిస్తున్నావు కానీ వారిలో ఉన్నటువంటి భక్తిహీనతను ద్వేషిస్తున్నావు ప్రభ ఈ మార్పు రావాలా ఈ బిడ్డలలో మార్పు జరగాల ఆత్మకార్యం అక్కడ జరిగించి దేవుడి పద్ధతులు వేరేగా ఉంటాయి మనం అనుకున్నట్టుగా ప్రభు నాశనం చేయి వీళ్ళని కాల్చేయి వీళ్ళని సంపేయి వీళ్ళని తోసేయి నీళ్ళలోకి అని మనం కోరకూడదు మనం ఏ నిందించకూడదు కాబట్టి వాళ్ళ పట్ల మనము ప్రేమతోటే ప్రభా ఇవ్వడని మార్చిన ఆయన కొసం కోసం ప్రార్థన చేయాల ఎందుకంటే వారు కూడా దేవుడి చేతి పనులే ఆయన నిర్మించిన వారే వ్యక్తిత్వం లేని జనాలన్నమాట వాళ్లకు ఆత్మలో ఎదుగుదల లేదు చదువుకున్న వారే అయినా సరే నేను చెప్తున్నాను కదా మా టీచర్స్ దేవుడు ఉన్నాడని చెప్తేనే వాళ్ళు నమ్మరు వాళ్ళ విగ్రహమే దేవుడు అంటారు ఆ విగ్రహానికి పూజలు చేస్తూ ఉంటారు అది వినదు చూడదు అడగదు మాట్లాడదు అనేసాలు నేను రుజువు చేస్తున్నా కూడా వాళ్ళు విన్నట్టే ఉంటారనమాట ఎందుకంటే వీళ్ళ కార్యం జరగదు చాలా మందికి నా స్టాఫ్ ఇలా ఈ విధంగా నేను బోధిస్తూ ఉంటారు అందుకే టీచర్లందరికీ సమస్య వస్తే మాత్రం నా దగ్గరకు వస్తారు టీచర్ కొంచెం సమస్య ఉంది ప్రార్థించారా అంటారు ఎందుకంటే అది మనం ఉచితంగా చేసేసేవా కదా మనం ఏం చేసే దేవుడికి మొరపెట్టుకోవటమే కాబట్టి చేస్తా ప్రభావ కార్యం చేయంట ఒక ఒక టీచర్ అయితే ఆమె వైష్ణవైస్ అనమాట పొడుగు బొట్టు పెట్టుకుంటది ఈ పొడుగు పెట్టుకున్నట్టు ఆమె తిరుపతి గిరుపతి మొత్తం నేపాల్ దాకా వేసింది భర్త మంచిగా ఎన్ఐటిల ప్రొఫెసర్ ఉంటది అన్ని రకాల తీర్థయాత్రలు చేసింది ఆ బొట్టు పెట్టి పెట్టి పెట్టి ఏమైందంటే మొత్తం ఫోర్ హెడ్ బ్లాక్ అయిపోయింది ఆమెకి ఆ కెమికల్స్ తో ఉన్నమాట బ్లాక్ అయిపోయింది తర్వాత ఆమె ఫోర్ ఇయర్స్ బ్యాక్ రిటైర్ అయిపోయింది హైదరాబాద్ కు వచ్చేసింది ఒకరోజు మా టీచర్స్ కి కలిసింది అనమాట ఈ మధ్యనే ఇంటికి వచ్చేసింది కాజిపేటకి ఆమె వచ్చినప్పుడు ఆమె మొత్తం బ్లాక్ అయిపోయింది మనిషి ఫోర్ హెడ్ ఒకటే బ్లాక్ కావాలి కదా మొత్తం బ్లాక్ అయిపోయింది ఏమంటే నా మీరికి కృష్ణుడు నీల నీల కృష్ణుడు అంత వాటేం చెప్పినా కూడా మనిషిలో మార్పు రాలే మా టీచర్ టీచర్ మనం ఎంత ప్రార్థన చేసినాం ఈమె కోసం అంటే ఇంకా అంతే వాళ్ళని మనం వదిలేయాలి ఎందుకంటే దేవుడు కార్యం చేస్తాడు మనం చెప్పడం వరకే మన బాధ్యత ఈ రోజు మొత్తం నల్లగా అయిపోయింది ఆమె నీలమేని నీల కృష్ణుడు అట మొత్తం ఇవి నీలమేన నీల నీళ్ళు బ్లూ కలర్ అయిపోయింది మనిషి ఫోర్ హెడ్ అప్పుడు ఇప్పుడు మొత్తం బ్లాక్ ఏమంటే డైట్ మాంసం తినదు నాన్ వెజ్ తినదు ఉత్త కూరగాయలు పండ్లు పలారాలు అయినా సరే అవి తినకపోయినా ఆమె అట్లా మారిపోయింది ఎందుకంటే అంతే వాళ్ళు ఇలాంటి వాళ్ళని మనం ఏం చేయలేం కాబట్టి ఆయన ఏం చెప్తున్నారు దేవుడు గొప్పతనం చెప్పాలి జగత్తు పునాది అందరి సమస్తం నిర్మించిన దేవుడు మనుషులకు చేసిన ఈ ఆ నిర్మాణాలలో ఉండడు ఆయన తర్వాత ఇరవై ఆర వచనం చూడండి యావత్ భూమి మీద కాపుర ముందుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారొకేళ దేవుని తడవులాడి కనుగొందురేమో ఒక్క ఒక్క వ్యక్తి ఎవరు నుంచి వచ్చిన సంతానమే మనమంతా అయితే ఆదాం నుంచి నోబాహు కాలం వచ్చే వారికి ఏమైపోయింది ఆ సంతానమంతా నీటిలో కొట్టుకుపోయింది మళ్ళీ నోవహం నుంచి మొదలైంది సంతానం కాబట్టి ఈ సంతానం అంతా ఎవరంటే ఆదాం నుంచి వచ్చిన వారే నోవహం ఎక్కడంటే అదే జీనియాలజీ నుంచి వచ్చిన వాడు కాబట్టి ఈ సంతానం అంతా పెరిగి స్ప్రెడ్ అయ్యి భూలోకంని విస్తరించినప్పుడు వాళ్ళందరినీ రకరకాల మనం ఈ టైంలో చూస్తాం భాషలంత ఆరుమారు చేసిన దేవుడు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది అక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయినారు ఏ భాష వాళ్ళు ఆ ప్రాంతంలోకి వెళ్ళిపోయినారు అక్కడ మనం గమనిస్తున్నాం ఏంటది ట్వంటీ వర్స్ భూమి యావద్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒక్కని నుండి ప్రతి మనుష్యులనే జాతి మనుషులని సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడటం వెతకటం గ్రూపులు డివైడ్ చేసేసింది ఒక్కటే గ్రూప్ ఉంటే కమాండ్ ఒక్క సెంట్రల్ లీడర్ లో ఉంటది టీం లీడర్ లో ఉంటది గ్రూపులను విడిపోతే విడివిడి గుంకులు అనమాట అందరూ టీం లీడర్లు అయిపోతారు సో వాళ్ళు కనీసం ఎట్లయినా దేవుడిని వెతుకుతారేమో కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలంను కూడా వారికి నివాస స్థలం యొక్క పొలిమేరలను టెరిటరీస్ ని బౌనరీస్ దేశాలని సరిహద్దులని దేవుడే చేసిండు మాట్లాడేవారిని వేరు చేసిండు జాతులను వేరు చేసిండు దేవుని వెతుకుతారు అని చెప్పి ప్రాంతాలకు విసిరేసిండు వేరే వేరే ప్రాంతాలకు వాళ్ళకి సరిహద్దులు ఇచ్చిండు అలాగే అయన వెతకటానికి ఒక టైం ఇచ్చిండట ఆయన టైం దేవుడు అంటే దేవుడిని వెదుగు కాలం అందే మీరు ఆయనని ఎందుకంటే వెదకని కాలం ఒకటి వస్తోంది కదా మనకు తెలిసింది వెదుగు కాలం అది దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలము ఎవనికి దూరంగా ఉండేవాడు కాడు ఎందుకు అని అందరినీ సమీపంగా చూసేవాడు ఏంటి నీ దేవుడు అంటే నా పక్కనే ఉన్నాడు నాలో ఉన్నాడని చెప్పాలి మనం పర్తి వారికి చెప్పాలి మీ మిమ్మల్ని చూస్తున్నాడు దేవుడు మీ వాటలని వింటున్నాడు దేవుడిని ప్రశ్నించకండి దేవుడిని ప్రశ్నించకండి ఏం దేవుడు నువ్వు ఎక్కడున్నావు ఎక్కడో దూరంలో నీకు ఏం కనిపిస్తోంది అని ప్రశ్నించకూడదు మనం ఎందుకంటే మనం పక్కనే ఉన్న దేవుడు వాక్యమే చెప్తుంది కదా ఆయన ఎక్కడున్నాడట ఆయన ఎవరికి దూరంగా ఉండివాడు కాడు మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము అటువలే మనం ఆయన సంతానము అని మీ పొయ్యితే కదా వివరించిండ్రు ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి వాళ్లకు తగ్గట్టుగానే చెప్తున్నా ఆయన మీలో కవులు చాలా మంది దేవుడు దగ్గరలో ఉన్నాడు వింటున్నాడు చూస్తున్నాడు అని చెప్పింది కదా మనమంతా దేవుల్లో ఉన్నామని కాబట్టి కాబట్టి దేవుని సంతానమై ఉండి మనిషి చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారం ఎన్నో వెండినో రాతి నెన్నో ఉన్నదని తలంచకూడదు ఏ రాతిలో ఏ వెండి విగ్రహంలో బంగారు విగ్రహంలో కూడా వేసిల్వర్ విగ్రహంలో దైవం ఉంది దైవత్వం ఉంది అని మనము అనకూడదు చక్కగా డైరెక్ట్ గా మొక్కుసూటిగా వివరించింది వాళ్ళకి ఎందుకు చెప్తుండమాట అంటే ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు అదొక పీరియడ్ అజ్ఞానం అజ్ఞానం జ్ఞానము లేని టైం అనమాట అది ఆ అజ్ఞాన కాలంలో ఓవర్లుక్ చేసిండు దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు కానీ ఇప్పుడైతే ఉన్నాడు అట్లా ఈ కాలములో అట్లా ఉన్నాడంట ఎందుకంటే ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు మనుషులకి ఆజ్ఞాపించుతు ఎందుకనగా తాను నియమించిన మనిషిని చేత నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చి తీర్చబోయే ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు నిర్ణయించి ఉన్నాడు మనం ఇంకొక వాక్యం చూసుకున్నాము మొదటి కొరంతి మొదటి కొరంతి మొదటి కొరంతిలో పంతొమ్మిదో వచనం చూద్దాం పంతొమ్మిదో వచనంలో ఏమంటున్నాడు అక్కడ నేను చెప్పినది ఏమి విగ్రహార్పితంలో ఏమైనా ఉన్నదని విగ్రహంలో ఏమైనా ఉన్నది అయినను చెప్పేదనా లేదు కానీ అన్య అర్పించు బలుల దేవునికి కాదు దయ్యములకే సో విగ్రహాదులు అంటే ఆ ఎవరికి అంటే దయ్యానికి ఖచ్చితంగా ముకుసుడుగా ఇక్కడ కొరింతలో చెప్తుండే ఈ మాటని ఆయన ఏ టెన్స్ లో చెప్పలే చూసింద్రా దేవుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రీతిగా తన బోధలని పౌలు ద్వారా పంపిస్తున్నాడు కొరింతీలకైతే చక్కగా చెప్పేసి నువ్వు విగ్రహారాధన అంటే దయ్యములే మీరు అర్పించేది దయ్యములకే మీ దయ్యం కర్పించింది చక్కగా వాక్యం అక్కడ అన్యజనులు అర్పించే బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుతున్నారని చెప్తున్నాను మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టం లేదని చెప్తుంది ఆ మాటలు దయ్యంతో పాలివారా కూడా నాకు అస్సలు నచ్చదు కొరతిన మాట కానీ ఇక్కడ ఆ కోస్తులు ఏజెన్స్ చెప్తున్న మాట ఏంటి మీరు అన్ని తెలిసిన వారు ఉంది భక్తి విషయంలో కానీ మీరు అజ్ఞాన కాలంలో ఉండి ఇప్పుడు బయటకు వచ్చిన కాబట్టి ఇప్పుడు దేవుడు ఓర్చాడు జ్ఞానవంతులు అవ్వండి జ్ఞానముని వెతకండి ఎందుకంటే ఆ జ్ఞానంలోనే ఉంది అనమాట దేవుణ్ణి తెలుసుకునే యొక్క ఆ ఉత్సాహము కాబట్టి ఆయన ఏం చేసింది ఇక్కడ విగ్రహాలను పూజించే కాలాలను జ్ఞానం లేని కాలము అన్నాడు కానీ ఈ రోజు విగ్రహారాధన జరుగుతూనే ఉంది జ్ఞానము లేని విగ్రహము అంటే ఏసు ప్రభువు స్థానంలో దేని నిలబెట్టినా అది విగ్రహమే మనం అనుకుంటున్నాము మనం కాదులే ఇది హిందువుల కోసమో లేకుంటే మరో కులంలోనో మరో దేశంలోనో ఏంటో అంటాం కదా కాదు మనలోనే విగ్రహము అంటే దేవుడి స్థానం దేవుడికి ప్రథమ స్థానము ఆ ప్రథమ స్థానంకి నువ్వు దేని మార్చినా అది విగ్రహం అవుతుంది దాని ప్లేస్లో మనీ పెట్టుకున్న ఆస్తులు పెట్టుకున్నా సర్టిఫికెట్లు పెట్టుకున్నా నీ జ్ఞానం నీ అహంకారాన్ని పెట్టుకున్నా నీ పొగరు తల పొగరు అంటాం ఇలాంటివి ఏవి కూడా అవి విగ్రహాలే భర్తను బా భార్యను పిల్లలను పెట్టినా కూడా అవి విగ్రహంతో సమానం కాబట్టి ఇలాంటి వాటి నుంచి మనము జాగ్రత్త పడాలి అజ్ఞాన కాలం నుంచి బయటపడాలి అయ్యి చెప్తున్న మాట ఏంటి దేవుని గురించి జ్ఞానంలోనికి నడిపించలేకపోయింది కనుక జ్ఞానంగా కనిపించిన అజ్ఞానం ఆ రోజుల్లో ఎందుకంటే దేవుణ్ణి చూపించలేకపోయింది ఆ ప్రవర్తన ఆ బోధలు అప్పటి కాలంలో కానీ ఇప్పుడైతే అంతటా దేవుడు ఉన్నాడని లోకమంతా వెల్లడవుతోంది వార్త ఎంత విపరీతంగా ఎంత అగ్ని అన్య దేవతలను గురించిన విగ్రహారాలను గురించిన భక్తిహీనత ఎంత ప్రబలుతుందో దేవుడే గొప్పవాడు ఆకాశం మహాకాశం సృజించిన వాడు అని కూడా ప్రబలుతోంది అంటే ఈక్వల్ గా ఈక్వల్ గా ఈ రెండు ప్రాధాన్యత సంచరించుకుంటున్నాయి దేవుడు లేడు అని భక్తిహీనులు ఎంత భయంకరంగా చెప్తున్నారో ఉన్నాడు దేవుడు కార్యం చేయబోతున్నాడు రాబోతున్నాడు తీర్పు తెచ్చబోతున్నాడు ఆయన చనిపోయి తిరిగి లేచిన దేవుడే మరెవరో కాదు మరెవరో కాదు చనిపోయి తిరిగి లేచిన దేవుడే ఆయన పరలోకంని విడిచి రాబోతున్నాడు కొధుమ సింహం వరే రాబోతున్నాడని ఈ వార్త కూడా అంతే ఈక్వలెంట్ గా ప్రా అవుతుంది కాబట్టి మనము ఆ రెండవ గ్రూప్ లో ప్రాపిగేట్ చేసే గ్రూప్ లో ఉన్నాం దేవుడు రాబోతున్నాడు ఉగ్రతను చూపించబోతున్నాడు కాబట్టి రక్షించబడాలి ఆయన నమ్ముకోవాలి ఎందుకంటే అజ్ఞాన కాలం పోయింది ఇప్పుడంతా జ్ఞానము స్మార్ట్ ఫోన్స్ అంటాం కదా స్మార్ట్ పీరియడ్ అంటాం స్మార్ట్ టైం అంటాం అదేవిధంగా మన వాసువార్త కూడా స్మార్ట్ సువార్త గాసిపల్ స్మార్ట్ సువార్త ఎంత స్మార్ట్ చెప్పాలి అంటే చదువుకున్న వాళ్లకు చదువుకున్న రీతిగా చదువు లేని వారికి వారి రీతిగా అన్యులకు వాళ్ళ పద్ధతిలో నిజ క్రైస్తవులకు వాళ్ళ పద్ధతిలో ప్రతి ఒక్కరికి మొత్తానికి వాక్యం అయితే పంచాలా వాక్యం చూపించాలా ఎందుకంటే పౌలు ప్రసంగం విన్న వారందరూ సంతోషించు కానీ కానీ అక్కడ ఒక మాట ఏథెన్స్ వారు పశ్చాత్తాప పడాలని ఉద్దేశము అతని ఉద్దేశము పశ్చాత్తాప పడాలి తత్వజ్ఞానులంతా వేదాంతం లేనిన వారంతా మన మతస్థులంతా విగ్రహ పూజలు చేసేవారంతా విద్యావంతులంతా అంతటా ఉన్న వారందరూ పశ్చాత్తాప దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడని డైరెక్ట్ గా వాళ్ళకి హెచ్చరించేసిండు ఎందుకంటే మనుషులు మనుషులంతా పాపులే అందరికీ పాప విముక్తి రక్షణ జరగాలి ఇంత చెప్పిన తర్వాత కూడా మనము ఆ అధ్యాయంలో లాస్ట్ వచనం చూస్తాం అధ్యాయంలో ఆ లాస్ట్ వచనం చూస్తాం ఆ అపోస్తుల కార్యంలో లాస్ట్ వచనం కొందరు ఏమంటున్నారట మృతుల పునరుత్థానమును కూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసేది కొందరు దీనిని గురించి నీవు చెప్పినది ఇంకోసారి వింటాంలే వాళ్ళు ఏమంటున్నారు కొందరుగా తయారు చేసినారు కొందరు ఏమంటారు ఆ ఇప్పటికి చాలలే మళ్ళీ చెప్తా వింటాంలే మళ్ళీ విందాంలే మళ్ళీ చూద్దాంలే అన్నారంట అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయింది ఎందుకంటే ఇంట్రెస్ట్ చూపించిన వ్యక్తుల దగ్గర ఇంకా ఉండడము వేస్ట్ అనే అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించింది వారిలో ఎవరంట ఆ అరే యోపగీతుడైన దియో నూసియా దియో అనే ఒక స్త్రీ ఇద్దరు మాత్రము ఖచ్చితంగా దేవుణ్ణి అమ్ముకున్నారు అంటే ఇన్ని గుంపులకు బోధిస్తే కూడా దాంట్లో నుంచి దేవుడు ఏర్పరు చేయబడిన వారు ఎంతమంది అంటే ఇద్దరు వారితో కూడా కొంతమంది కన్నా పౌరుకి హ్యాపీనెస్ ఎందుకంటే వాక్యమైతే విదజలబడింది జ్ఞానవంతులు కండి ఈ అగ్ని భక్తిహీనతని అగ్ని నుంచి మీరు తప్పించుకోండి ఇది అంటబెట్టేస్తుంది కాల్ చెప్తే కొందరు అపహాస్యం చేసింది ఈ రోజు కూడా ఇదే జరుగుతోంది ఏసు ప్రభువు చనిపోయినప్పుడు కూడా మన బోధిస్తున్నప్పుడు అదే జరిగింది స్టెఫన్ విషయంలో అదే జరిగింది ఈ రోజు కూడా ఇదే జరుగుతోంది కాబట్టి మన టైంలో కూడా మనం బోధిస్తున్నప్పుడు ఎగతాలు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు మన లిఖించపరిచే వాళ్ళు అవమానించే వాళ్ళు కొంతమంది ఉంటారు తర్వాత వినేవారు కూడా కొంతమంది ఉంటారు మనం వారిని బట్టి దేవుడిని మహిమ పరుద్దాం దేవుడి యొక్క వాక్యం దీవించిన గాక ఆయన యొక్క పునరుత్థానంలో గూర్చి మనము బోధిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏ సుప్రభువే దేవుడని మనం బోధిస్తున్నప్పుడు మనకు ఎక్కడ శక్తి దేవుడు ఆత్మలో పరితాపం పొందే మనసు మనకి మనం జాలి పడాలా గురించి ప్రభా వాక్యం వింటున్నారు నాయన వెలిగించబడాలని మనం ప్రార్థిద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తి మంతుడా నా తండ్రిని యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవుడు ప్రభా ఏటెన్సీ లాంటి గుంపులు ఎన్నో ఉన్నాయి నాయన ప్రపంచం అంతటా ఉన్నాయి ప్రభా మా దేశంలో మరి ఎక్కువగా ఉన్నాయి ప్రభా విగ్రహారాధన విచ్చలవిడిగా జరగబోతుంది ఆయన తండ్రి ఏసీఐ వీళ్ళందరినీ కనికరించుకొని ప్రార్థిస్తున్నాం ప్రభా వీరు ద్వారా రేడియోల ద్వారా ప్రభా మరి వాక్యం నా తండ్రి దాని వైపు చూడకుండా ప్రభ నతండి అజ్ఞాన కాలంలోనే వీరు నిలబడిపోతున్నారు అయినా జ్ఞానయుక్తంగా ప్రభ నిన్ను తెలుసుకునే ఆ యొక్క ఆత్మీయ వాళ్ళకి వెలిగించమని ప్రార్థిస్తున్నాం తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ యొక్క కృపల జ్ఞాపకం చేసుకోనండి తండ్రి నువ్వు రాబోతున్నావు ప్రభత్వంలో రానైనా ఏస నుంచి బిడ్డను తప్పించండి ప్రభ నికలో రాజ్యంలోనికి వారిని చేర్చుకుంటూ ఉన్న ప్రభన తండ్రి మేము ప్రభ ప్రయాస పడుతున్నాగా నా తండ్రి సేవను మరి ముందుకు సాగుతుండగా ప్రభ బ్రదర్స్ అందరినీ కూడా నా తండ్రి బలపరచండి వారి యొక్క పనులలో అతన్ని విజయం రాయించండి పౌలు వల్లే ముందుకు వెళ్తున్నారు నాయన వేసిన అతని యొక్క ఆత్మ నిర్ణంతులకు అర్థం గల ఆ యొక్క వాక్యం పట్టుకొని వెళ్తున్నాగా నగ్ని కంచవేసి బిల్లును ఈ వాక్యం అందరి హృదయాలు ఫలింప చేయమని ఏసీఏ శక్తిగా నామంలో ప్రార్థించి అడిగి తండ్రి ఆమెన్ ఓకే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలు ఉన్న మన గురించి అయితే రెగ్యులర్ గా ప్రార్థిస్తున్నామో వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అలాగే ఈ లోకంలో రక్షిపబడిన ప్రతి ఒక్కరికి మన విమోచన దినం వరకు దూడై ఉండి నడిపించింది కాదు ప్రెజెంట్ ప్రెజెంట్ ప్రెజెంట్ ప్రెజెంట్